గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహనతుడు ఒక తండ్రి మహిమస్తేవ నీకు అన్నానిస్తయ గొప్ప దేవే గొప్ప మీ కృపల్ నిలబెట్టుకున్నారైనా తివారాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాత్రం నిగ్రమించినారు అర్పించుకున్నారైనా ఇక మాత్రం ప్రభావం ప్రభావం ప్రభావం నూతనమైన పరశురాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మా కాలం సమస్యలను నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటాన సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలు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 నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనాను ఎంత కష్టమో వచ్చిన నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైన ఎంత కష్టమోచ్చిన నిష్ఠురమై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 య్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన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 అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా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 నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీకు ఇళ్ళలో ఏది లేదు అసాధ్యము నీదు కృపలో నాకేమీయూ కాదిల సమానము నీకు ఇళ్ళలో ఏదియూ లేదు అసాధ్యము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 సూత్రం ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తివంతుల జీవం గల తండ్రి నీకేశ సోతాలు అర్పించుకున్న గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు ప్రభా మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినారు ప్రభా మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించండి వాక్యం లేని సత్యాన్ని మేము గ్రహించలాగా మా ఆత్మీయ మా అంతరంగ పురుషుని ప్రవ స్వస్థపరచండి బలపరచని ప్రవ ఆయన మీకు స్వరం విని చెవులు మాకు మా చెవులను స్వస్థపరచని మీ ఆత్మీయ నేతలు అనుగ్రహించని ప్రవ్వ మీరు మాట్లాడండి నా దేవా నా ప్రభా ఈశ్వయ ఇక మీ వాక్యం ధ్యానిస్తు ప్రభావ నా దేవ మీరే మాకు సహాయ కలిగి నడిపించండి రానబిడ త్వరగా నడిపి నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీ నామానికి మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములను ప్రార్థిస్తాం తండ్రి ఆ మెయిన్ మొదటి యోహన్ రాసిన పత్రికలో నుంచి మన ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఇరవై నాలుగో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము అయితే మీరు మొదటి నుండి దేన్ని వింటేదో అది మీలో నిల్వనీయుడి చూడండి యోహన్ భక్తుడు ఒక ఒక విషయం మనతో మాట్లాడుతున్నాడు అంటే యోహన్ కాలంలో యోహాను ప్రభులు ఎంతగా ఆయన ప్రభులో జీవించినాడు ఎంత కాలం ఎంతగా ఆయన ప్రభును ప్రేమించినాడు అనే విషయము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇరవై మూడవ వచ్చినంలో ఇరవై నాలుగో వచ్చినంలో చూడండి అయితే మీరు మొదటి నుండి దేవుని వింటిరో అది మీలో నిల్వనీయుడి చూడండి మొదటి మనం ఏమి వింటున్నామో అది మీలో నిల్వనీయుడు మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన ఎడలా మీరు మీరు కూడా కుమారుని ఎందర తండి ఎందు నిలుతురు నిత్య జీవము అనుగ్రహించటే అది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము సరే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు యోహన్ భక్తుడు ఆ విషయం చెప్తున్నాడు వ్యవహాన్ కాలంలో చూడండి ఎందుకంటే ఈ పత్రిక యోహాన్ రాస్తున్నాడు ఎవరికి రాస్తున్నాడంటే యోహాన్ మొదటి నుంచి మన మొదటి అధ్యయమని చూస్తే ఫస్ట్ జాన్ జీవవాక్యంని గుచ్చినది ఆది నుండి ఏది మే ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూసించుమో ఏది నిదానికి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచేనో అది మీకు తెలియజేయను చూడండి జీవవాక్యం గుచ్చిన అంటే ఆది నుంచి వాళ్ళు వాళ్ళు ప్రభు నమ్ముకున్న టైంలో నుంచి ప్రభు నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఏ విషయాలు ప్రభు విన్నారో దేని ఎందు ఆసక్తి కలిగినారో ఏది చూసినారో వాటన్నింటినీ తెలియజేస్తున్నాడు ఏవైతే ఆయన వాళ్ళు కనుగొన్నారు ప్రభు నుంచి తెలుసుకున్నారో వాటి అన్నిటి గురించి ఈయన ఒక పత్రిక రాస్తున్నాడు కాబట్టి ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు అయితే మీరు మొదటి నుండి దేవుని వింతిరో అది మీరు నిల్వలేడంటే మొదటి నుంచి మనం ఏమిన్నాం ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు మొదటి నుంచి మనం ఏం విన్నాం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఫస్ట్ మన రక్షణ పొందినప్పుడు మనం దేవుని వాక్యం విన్నాం సంపూర్ణంగా మనం అర్థం చేసుకున్నాం కాబట్టి చదివి ఎన్ని సంవత్సరాలు అయింది మన రక్షణ పొంది అన్నప్పుడు ఇది చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి మనల్ని హెచ్చరిస్తున్నటువంటి వాక్యం చూడండి మీరు ఎన్ని వాక్యాలు విన్నారు అందుకే మన యాకోపరచన పత్రికలో మనం చూస్తాం కదా యాకోపరచన పత్రిక చూస్తే మీరు వింటూ మాత్రం విన్నారు కానీ మీరు వాక్యం ప్రకారం ప్రవర్తించేవారే ఎండు అంటాడు లేకుంటే అర్థంలో తన ముఖం చూసుకుని అవతలకు పోయి సహజ మనుషుని పోలింది అంటాడు అంటే మనం వింటున్న ప్రతి వాక్యము అది మనలో నిలవాలంట మన హృదయంలో దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంట చూడండి మన హృదయంలో దేవుని వాక్యం లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయము మనం అర్థం చేసుకోవాలా మీరు మొదటి నుంచి ఏం వింటారో అది మీలో నిల్వని మీరు మొదటి నుండి దేవుని వినినది మీలో నిలిచినాడలా అంటే ఫస్ట్ ఏమంటుందంటే మీలో నిలవాలంట ఒకవేళ మీలో దేవుని వాక్యం అంటే మీలో నిలిచినది ఉన్నప్పుడు మీలో నిలిస్తే వాక్యము ఆ వాక్యంలో మీరు నిలిస్తే మీరు కూడా కుమారుని ఎందు తండ్రి ఎందును అంటే దేవునితో మనతో నిలబడతామంట ఆయన ఆయనతో పాటు మనం ఉంటామంట అంటే ప్రభులో మనం ఉంటాము అనే విషయము చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలా మనం వింటున్న ప్రతి వాక్యము మనం మనం ఏం చేస్తున్నాం అది మన జీవితంలో అవలంబించుకున్నమా లేకుంటే దాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నామా మనం వినేవార్లాగా ఉండమా దాన్ని పాటించే వారిలాగా ఉండమా అనేది ప్రభు హెచ్చరిస్తున్నాడు కొన్ని వారాల నుంచి కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడంటే ఉన్న ప్రతి వాక్యము మన హృదయంలో భద్రపరచుకోవాలా అనే విషయం చెప్తున్నాడు చూడండి ఎందుకంటే మొన్నటి దీనిలో మనం వాక్యం ఇచ్చినప్పుడు స్వామి గ్రంథం నాలుగో యొక్క ఇరవై వచనంలో జీవధారలో నీ హృదయంలోకి వెళ్ళి బయలుదేరిను కనుక అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకోమని ప్రభు చెప్తున్నాడు అక్కడ చూడండి ఎందుకు మనం నిలవర మనలో మనం ఇవన్నీ మనలో ఉండాలా అన్నప్పుడు చూడండి ఆ జీవదారలో నీలో నుంచి రావాలంటే దేవుని వాక్యం నీలో నుంచి రావాలా ప్రభు నీలో ఉన్నారు కాబట్టి నువ్వు ఏదైతే నువ్వు మొదటి నుంచి ప్రభు నుంచి తెలుసుకున్నామో ఏదైతే నువ్వు ఆయన నుంచి కనుగొన్నమో వాటన్నిటి నీలో నిలిచినప్పుడు అప్పుడు ప్రభునందు నువ్వు నిలుస్తావంట అంటే మనం నిలిస్తేనే సరిపోతుందా ఇతరులు కూడా అది పోవాలి కాబట్టి మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటాం చూడండి మనం ఎట్లా అర్థం చేసుకుంటాం కాబట్టి ఇది హృదయానికి సంబంధించింది ఈ వాక్యం కాబట్టి మన హృదయము చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలనే విషయము మనం ఉండాలి ఎందుకంటే ఆ కీర్తన గంధం నూట పంతొమ్మిదో అధ్యయనం పదకొండు వచ్చినంలో దావిద్రిజ్ అంటాడు నీ ఎదుట నేను పాపము చేపినట్లు నా హృదయముతో నా హృదయంలో వాక్యం ఉంచుకొని ఉన్నాను చూడండి ఎప్పుడైతే మన దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో మనం పాపం చేయమంట ఎట్టి పరిస్థితుల్లో మనం పాపం చేయం ఎందుకంటే దేవుని వాక్్యం అంటే దేవుని వాక్కు దేవుడే సర్వశక్తి దేవుడే మన హృదయంలో ఉంటే మనం ఎలాంటి పాపం చేయమంట ప్రతి క్షణం మనం జాగ్రత్తగా జీవిస్తాం కాబట్టి ఈ చివరి కాలం ఉంటున్న మనము మొదట ఉన్న ఆసక్తి మొదట్లో ప్రభు పట్ల ఉన్న మనకు ఆ తీవ్రత ఈరోజు మనకుందా అనేది మనం పరిశీలించుకోవాలా ఆ వాక్యం మన హృదయంలో ఉందా మొదట మనం ఏ రీతిగా వాక్యం ప్రకటించడం ఏ రీతిగా మనం ప్రార్థనలో ఉన్నాం కాబట్టి అది హెచ్చరికగానే ఉంటుంది వినటోళ్ళకు హెచ్చరిక ఉంటుంది చెప్పేటోడు కూడా హెచ్చరికగానే ఉంటుంది కాబట్టి ఎందుకు నిలవాలన్నప్పుడు కాబట్టి మనం నిల ఆయన వాక్యము మన హృదయంలో లేకుంటే దేవుని వాక్యం లేకుంటే ఏం జరుగుతుంది అన్నప్పుడు మతైసు వార్తలో ప్రభు ఒక విషయం మన చేస్తాడు ఒక అపవిత్ర ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడ ఇక్కడ తిరిగి చూసిన తర్వాత ఎక్కడ వెతికి వెతికి వెతికి తిరిగి అది అనుకుంటుంది నేను నా నా ఇంటిని విడిచిపెట్టి వచ్చినా కదా మళ్ళీ తిరిగి అక్కడ పోదాం అని చెప్పి అది తిరిగి వచ్చినప్పుడు నీ స్థితి ఎట్లుంటుంది అది ఊర్చు ఆ ఇల్లు ఊర్చున్నట్ట చూచి దానికంటే చెడ్డమైన ఏడు దయ్యాలు తీసుకొచ్చు పెట్ట మొత్తం ఎనిమిది దయ్యాలు ఉన్నప్పుడు ఆ మనిషి స్థితి మొదటి స్థితి కంటే స్థితి చాలా భయంకరంగా ఉంటుందంట చూడండి కాబట్టి ఈ ఒక విషయం నాకు గమనించింది ఏంటంటే మనము ప్రభుల్లో ఉన్నాము మనం ఆయనలో ఉన్నాము అని మనం తెలుసుకొని గుడ్డిగా మోసపోయే అవకాశం ఉంటుంది ఇది చాలా విధానం అన్నట్టు ఎందుకంటే ఆత్మీయ జీవితంలో శరీర్ ప్రకృతి సంబంధం జీవించే వాళ్ళు నేను ప్రభునే నమ్ముకున్నా ప్రభుని ఆరాధిస్తున్నా నేను దేవుని వాక్యం చూసుకుంటున్నా అని మనం అనుకుంటాం చర్చికి పోతున్నా కానుకి ఇస్తున్నా అన్ని చేస్తా అంత బాగానే ఉంటది భక్తి చేస్తున్నా ప్రతి రోజు ప్రేర్కి అటెండ్ అవుతున్నా అంత బాగానే ఉంటది కానీ మనకు తెలియకుండానే ఇవన్నీ చేస్తామని అనుకుంటాం కానీ మన హృదయం ఎట్లా ఉంది మన హృదయంలో దేవుని వాక్యం చదువుతుందా మన హృదయంలో ఆయన వాక్యం ఉందా అనేది మనకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం మనల్లా దేవుని వాక్యం లేకుంటే ఇంకేముంటది దేవుడు లేకపోతే దయ్యమే ఉంటది కాబట్టి అపవిత్ర ఆత్మలో మనం మనం ఎప్పుడైతే మన ప్రభు నమ్ముకుని రక్షణ పొంది నాకు మనం ఎప్పుడైతే ప్రభుని అప్పుడు అవన్నీ వెళ్ళిపోని వాటి అన్నిటి నుంచి ప్రభు విడుదల ఆయన రక్తం ద్వారా పాపం నుంచి విడిపించండి మనల్ని కానీ మన తిరిగి మళ్ళీ మనం పాపం చేస్తే మన తిరిగి ఆయనలో మనకు వేరుగా జీవిస్తే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది అనే విషయం జాగ్రత్త ఎందుకంటే ఇక దేవుని రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కదా కాబట్టి మన ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలనే విషయం కాబట్టి వాడు జబర్దస్త్ని మనం దూరాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు బాగా వాడు ఎంతో భయంకరంగా వాడు ఆ రీతికి చేస్తూ ఉంటాడు వాడు కాబట్టి మనం ఆ రీతికి మనం ఎట్లా జాగ్రత్తగా మన జీవితాల్లో మనం కాపాడుకోవాలా ఏసు ప్రభు ఒక వెలుగు నీళ్ళు ఉండాలంటే ఆయన వెలుగు నీళ్ళు ఉండాలంటే ఏసు ప్రభు వాక్యం ఉండాలి కదా కాబట్టి మన హృదయం ఎందుకు జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు ఈ హృదయంలో నుంచి అన్ని వస్తూ ఉంటాయి ప్రతిదీ హృదయంలో నుంచే వస్తూ ఉంటుంది కదా కాబట్టి అందుకే హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు కాబట్టి నీ నీ హృదయంలోకి వెళ్ళి జీవధారలు బయలుదేరి అంట అంటే దేవుని వాక్యము జీవజలం నీలోంచి వస్తుంది ఎందుకంటే ఆయన జీవం నువ్వు పొందుకున్నావు కాబట్టి ఆ జీవజలం నీలో రావాలన్నప్పుడు నీ హృదయం ఎంత జాగ్రత్తగా ఉండాల ఎంత పరిశుద్ధంగా ఉండాలా ఎంత యదార్థంగా ఉండాలా కాబట్టి అలాంటి జీవితం మనకు అవసరం కదా అందుకే యోహాన్ భక్తులు అంటున్నాడు మీరు మొదటి నుంచి ఏమి అది అది మీలో ఉందని అడుగుతున్నాడు చూడడం లేకపోతే ఏమైతుంది అందుకే అదే మన యోహాన్ పత్రులను మనం చూస్తాం కదా చూడండి ఎందుకంటే దుష్టుడు మనల్ని ఎప్పుడు మనల్ని కొట్టాలని చెప్పి వాడి గంధి సింహం వలే వాడు ఎవడం మింగుదా అని వాడి వెతుకు తిరుగుతూ ఉంటాడు వాడు కాబట్టి మనం అందుకే చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా అనేకుల్ని ప్రపంచంతో నడిపించాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఆ విషయం మనం అర్థం చేసుకుంటున్నాం చూడండి అందుకే వ్యవహార పత్రికలను మనం చూస్తాం కదా ఇక్కడ ఐదో అధ్యయనంలో చూస్తాం చివరి చివరి భాగంలో చూడండి ఐదో అధ్యాయము చివరి పద్దెనిమిదవ వచ్చినంలో దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవరైనా పాపము చేయడం ఎరుగుదము ఎందుకు చూడండి దేవుని మూలంగా అంటే మనం ఆయన మూలంగా పుట్టిన ఆయన వాక్యం వల్ల మన కనీడా అయినా ఆయన వాక్య ప్రకారమైన సంకల్పం ప్రకారం మన కనీ యాకోన పత్రికలో మనం చూస్తాం ఆ విషయం ఇంకా చాలా క్లీటగా చెప్తాడు చూడండి మనం ఎట్లా వచ్చినాం ఏ రీతిగా మనం వచ్చినాం ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్గా ఉంది వాక్యం ప్రకారంగా చూడండి శ ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనం సర్మ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనను ఆయన సంకల్పం ప్రకారం కనెను చూడండి ఆయన ఆయన సృష్టించిన వాటిలో మనం సర్మ అంటే ఫస్ట్ ఫలంలాగా దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు అంటే మనిషికి ఎంతో ప్రాధాన్యత మన ప్రభు అంటే స్పెషల్ గా దేవుడు నిర్మించిండు కదా సృష్టించలేదు నిర్మించిండు ఆయన తయారు చేసింది మనిషిని విధానం ఎందుకు తయారు చేసినప్పుడు వాక్యం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్టు ప్రథమ ఫలంగా మనం ఉండాలంట అంటే ప్రథమ అంటే పెద్దది మొదటిది కాబట్టి ఆ మొదటి విధానం అంటే ప్రభులు మనము జ్యేష్ఠలు అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఫ్రూట్ అంటారు కదా ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్ ఫస్ట్ ఫ్రూట్ అంటారు ప్రథమ ఫలం అంటే కాబట్టి అట్లా మనం తయారు తర్వాత వండునట్లు అంటే అట్ట తయారు కాదు సృష్టించే మన ప్రథమ ఫలం తర్వాత ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే సత్యవాక్యం వల్ల అంటే దేవుని వాక్యం వల్ల మనలను తర్వాత తన సంకల్పం ప్రకారం కనీను అంటే ఒక సంకల్పం ఒక పని కొరకు ఒక పని కొరకు దేవుడు మనల్ని కనిండి అంట అలల్లు చూడండి ఏముందంట సత్యవాక్యం అంటే దేవుని వాక్యం వల్ల తర్వాత మనల్ని తన సంకల్పం ప్రకారం సంకల్పం అంటే ఏంటంటే ఒక ప్రణాళిక దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన ప్రభు కాబట్టి ఆ ప్రణాళిక మన ద్వారా నెరవేర్చాలని దేవుడు ఎంతగానో మన పట్ల ప్రేమ జాలి చూపిస్తున్నాడు అందుకే యేసుప్రవి లోకానికి వచ్చి ఈ లోకమంతా పాపను ఆయన ఆ సృష్టి అంతా ఆ అవ్వాదం చేసిన ఆ వల్ల అవి పాపను పడిపోతే దాన్ని సరి లోకానికి వచ్చి వాటి అన్నిటిని తన ప్రాణాన్ని క్రయధాన్మగా మన పెట్టిండు పాపం నుంచి విముక్తి కలిగించింది మనకి చూడండి అంత అంత శ్రమ వేళ ఆయన చెల్లించింది మన కొరకు అంతవేళ ఆయన మన కొరకు చెల్లించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం మనం జీవించాలా అలా ఎందుకంటే దేవుని వాకి మన లేకపోతే కచ్చితంగా దుష్ట సమూహం మన మీదకి వాడు మన మీద వచ్చి మన ఎంతగానో మనల్ని వాడు శోధిస్తూ ఉంటాడు కదా అందుకే మనం ప్రతి మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయము మనకి ఇక్కడ చెప్పబడుతుంది చూడండి మొదటి నుంచి మనం ఏమిన్నామో అది మనలో నిలవాలంట చూడండి అది మనలో నిలవాలా అని చెప్తున్నాడు చూడండి మొదటి నుంచి మనం ఏమిన్నావో అది మనం నిలవాలంట అప్పుడే దీవుల్లో ప్రభువులో మనం ఉంటాము అని వాక్యం చెప్తుంది మనల్ని ప్రథమ ఫలంగా ఆయన తయారు చేసుకుంటూ సత్యవాక్యాల సంకల్పం ప్రకారంగా మనల్ని ఆయన కాబట్టి ఆ సంకల్పాన్ని మనం తెలుసుకోవాలా అనేకులు మనం తెలియజేయాలా అనే వాక్య అనే విషయం మనకు చెప్పబడుతుంది చూడండి ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి నిన్న నిన్నటి దినము ఒక వాక్యం మనం చూసినాం ఎందుకంటే దేవుని వాక్యంలో మనం బలపడినప్పుడే సంపూర్ణ అనేకులు మనం చూడగలం అందుకే గల రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూసినప్పుడు గలతిలుకి రాసిన పత్రిక ఆరోధ్యాయము మొదటి వచ్చినంలో చూడండి సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనానో చిక్కుకొని నెడల ఆత్మ సంబంధం మీలో ప్రతి తాను శోధింపబడినేమో తాను శోధింపబడినేమో అని తన విషయమై చూసుకోనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలను చూడండి మన మన విధానం అని మన దేవునికి మనకి ఇచ్చిన విధానం ఏంటంటే చూడండి మన సహోదరులు అన్నప్పుడు దేవునికి సంకల్పం ప్రకారం నేను కాని ఆయన సంకల్పం ఆయన ఏంది ఆయన చిత్తం ఏందో మనం గ్రహించగలిగినాం కాబట్టి చూడండి ఎందుకంటే నిన్నటి దినం మనం చూసినాం మొదటి కొరిందలసిన పత్రిక పదిహేనో అధ్యాయంలో చూసినాం నిన్నటి దినం ఒక వాక్యం చూసినాం రోమిల్ రసిన పత్రిక రోమిల్ రసిన పత్రికలో నిన్నటి దినం ఒక వాక్యాన్ని మనం చూసినాం ఏంటంటే కాగా బలవంతులమైన మనము మనము మనమే సంతోషపరచుకునక బలహీన దౌర్బల్యములను భరించి బద్దులమై ఉన్నాము చూడండి తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని ఎందు అతని మనలో ప్రతి వాడు మేలైన దాని ఎందు అతని ఈ లోకంలో మేలు తీసుకొచ్చేది ఏసు ప్రవత తప్పు ఎవరు లేరు రక్షణ అనేది మేలు కదా చూడండి ఈ లోకంలో ఎన్ని మేలు చేసినా ఎన్ని ఎన్ని చేసినా కానీ వాళ్ళకి రక్షణ లేకుంటే అసలైన మేలు లేదన్నట్టే కదా వాళ్ళు ఆత్మీయంగా శారీరకంగా మనకు అన్నీ ఇస్తున్నాం కానీ ఆత్మీయంగా మనం ఏమి ఇవ్వ అనే విషయము మనకు జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి మనం చాలామంది మనం మనం ఏం చేస్తాం అంటే ఒక దశలో వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళన్నీ ఉంటాం కానీ కానీ వాళ్ళ ఆత్మీయంగా వారికి ఏం కావాలో అది ఇవ్వలేరు కాబట్టి వాటిని రెండు మనం వారికి శారీరకమైంది వారికి ఏదవసరం ఉందో అది ఇవ్వాలా తర్వాత వాడికి తర్వాత ఆత్మీయమైన విధానం కూడా వాళ్ళకి ఇవ్వాలా అనే విషయము చెప్తున్నాడు అక్కడ చూడండి ఎందుకంటే మనము వాళ్ళకి మేలు కలిగేటట్టు వాళ్ళని సంతోష పెట్టేవారిలాగా ఉండాలా ఎందుకంటే నిన్న చూసే మనం వాళ్ళు ఆయన శరీరంలో ఒక భాగం కదా వాడు వాడు వాడు అన్నిడు కావచ్చు ఎవరన్నా కావచ్చు చూడండి కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు ఇక్కడ ఉంది వాక్యం చూడండి యాక ప్రశ్న పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఇక్కడ ఉంది వాక్యం చూడండి సహోదరులైన సహోదరుడైనను సహోదరి అయినను దిగంబురులై ఆ నాటికి భోజనము లేకున్నప్పుడు చూడండి ఎవరైనా సహోదరు సహోదరి అయిన ఎవరైనా సరే వాళ్ళ దిగంబురులై ఆనాటికి భోజనము లేకున్నప్పుడు మీలో ఎవరైనా శరీరమును కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలి కాసుకునేది తృప్తి పొందని చెప్పినట్లా ఏమి ప్రయోజనము చూడండి ఇది ముఖ్యమైన నట్టు చూడండి మనము శరీరమైన వాటి అంటే వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ అది ఇవ్వాలి కదా ఇది రివర్స్గా ఉంది కదా చూడండి ఎవరైనా సరే వాళ్ళకి బట్టలు లేకుండా వాళ్ళకి భోజనం లేకుంటే ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలా వాళ్ళకి ఏం అవసరం ఉందో ఫస్ట్ అది వాళ్ళకి ఇవ్వాల మనం మన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు వాడు మనం చెప్పిన వాటికి వాడు వాళ్ళు మన చెప్పిన వాక్యం వాడు వింటాడు కానీ అట్లా చేయకుండా ఏం ఏం చెప్తారు ఈరోజు ఈ ఈ రోజుల్లో ఎట్లా జరుగుతుంది అన్నప్పుడు మీరు సమాధానం వెళ్ళండి ప్రార్థన చేసి పంపిస్తా ఉంటాం మనం సమాధానం వెళ్ళండి మంచి కొనండి బాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు దీవిస్తాడు చెప్పి వెళ్ళిపోతాయి కానీ కావాల్సిన వాడికి ఇవ్వస్తలేం అన్నట్టు వాడు ఇచ్చి వచ్చింద దానికోసం కదా రక్షణ అనేది తర్వాత కానీ వాడు ఆ క్షణం మన దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఏం కావాలో వాడి స్థితిని చూసి వాడు వరే పరిస్థితిని చూసి వాడికి అది అనుగ్రహించినప్పుడు అప్పుడు మన మన పట్ల వాడు ఆసక్తి కలుగుతుంది అప్పుడు మన దేవుని వాకి చెప్పడానికి ఒక అవకాశం అన్నట్టు కానీ సమాధానంగా వెళ్ళండి మీరు మంచిగా ఉండండి అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తూ మంచిదే కానీ వాడు వారికి కావాల్సిన వాటిని ఇచ్చి అప్పుడు వాడు ప్రభులు నడిపించాలా అనే విషయం ఇక్కడ మనం చూడాలన్నట్టు అందుకే మనం జాగ్రత్తగా మనం ఈ విషయాలు మనం చూసుకోవాలన్నట్టు కాబట్టి మన సహోదరుడు చూడండి ఎవరైనా సరే ఏ తప్పిదంలోనంటే ఎక్కడైనా శోధనలో పడినప్పుడు వాడు చిక్కు ఉన్నప్పుడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును అంటే వాడు శోధన ఇస్తే శోధన ఇచ్చినట్టే కదా అని తన విషయం మీరు చూసుకోవచ్చు చూడండి క్రీస్తు కలిగిన మనసు అంటే అదేనంత చూసుకోనొచ్చు సాత్వికమైన అంటే తగ్గింపు జీవితంతో వారు ఏ స్థితిలో నీకు నీకు అన్యాయం చేయని నీకు నష్టం చేయని వారు ఏమన్నా కానీ ఎవరన్నా కానీ అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలంట ఇది సహోదరులు అంటే సంఘం గురించి చెప్తున్న వాక్యం అంటే దేవుని బిడల గురించి చెప్తున్న వాక్యం కానీ దేవుని బిడల గురించి మనం చేయాల తర్వాత ఇతరుల గురించి కూడా మనం చేయాలా చూడండి ఇతరుల రక్షణలో నడిపించాలంటే వాళ్ళు మన మనం దేవుని క్రియలు వాళ్ళ ప వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు చూడండి వాళ్ళు దేవుని క్రియలు మనం చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ విషయంలో చూడండి వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు కాబట్టి మీలో ప్రతివారును తాను శోధింపబడినేమో తన విషయమే చూసుకోవచ్చు సాత్వికమైన మనసుతో తీసుకొని రావాలను చూడండి మంచి దారికి తీసుకోవాలంటే దేవుని మార్గ మనం తీసుకొని రావాలా చూడండి మనం ఆయన మార్గంలోకి మనం తీసుకొని రావాలా కాబట్టి మనం ఆ పని మనం చేయాలా అనే విషయము ప్రభు మనం చూపిస్తుండే కాబట్టి ఎంతోమంది సో శోధనలో శ్రమలో చెప్పుడు వాళ్ళు వాళ్ళు ఒక భాగంలాగా మనం ఉండాలా చూసినాం ఒక అవయవంలాగా మనం ఉండాలా వాళ్ళు అవయవంలాగా మనం ఉండాలనే విషయము చెప్తున్నాడు సంఘము శరీరం కదా మన ప్రభు సంఘం కాబట్టి మనమంతా ఒక అవయవం మనం అంతా ఒక భాగమే మనమంతా ఒక భాగమే చూడండి మనమంతా ఒక భాగమే అయితే చూడండి ఇక్కడుంది కొరిందల పత్రికలు ఫస్ట్ కోరింది పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవన్నీ దానితో కూడా శ్రమపడును అంటే ఒక అవయవము శ్రమపడితే అన్ని శ్రమ పడతాయంట కానీ ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవన్నీ దానితో కూడా సంతోషించాను కాబట్టి ఒక అవయముకు శ్రమ ఇస్తే అన్ని అవయాల శ్రమ పడ్డట్టే ఎందుకంటే ఆ శరీరములకు భాగం చూడండి చెయ్యి చెయ్యికి ఏదన్నా దెబ్బ తగిలితే లోపల అవయవం మంచి ఉంది అనుకోవచ్చు కదా కానీ శరీరం ఎంత ఏకమైంది కదా ఎంత ఒకటే శరీరము ఒకటే ఉంది కాబట్టి చూడండి శ్రమ అనేది అట్లా ఉండాలి కాబట్టి మన ఇతరుల పట్ల కూడా మనం అట్లా వాళ్ళ వాళ్ళ వాళ్ళ విషయాలు కూడా వాళ్ళ మనం ప్రార్థన చేయాలా వాళ్ళ బాగోగులు మనకు శాఖనేంత శక్తి కొలది వాళ్ళకి మనం సాయం చేయాలా వాళ్ళని దేవుని మార్గంలోకి మంచి మార్గంలోకి మన నడిపించాలా మనం మన బలపరచుకోవద్దు మనం మనం బలపడిన వారిని మనకే వండుకున్నా ఆ బలహీనైన వారిని కూడా మనం ఆయన బలంలోకి నడిపించాలా అందుకే పౌలు అంటాడు నేను బలహీనం దగ్గరికి వెళ్ళినప్పుడు బలహీనగానే పోయినా అంటాడు అన్ని విధాలుగా అందరు వాడినైనా అని అంటాడు అక్కడ అంటే అన్ని విధాలుగా అన్ని నేర్చుకోండి పౌలు తన సేవా జీవితంలో కాబట్టి మనం ఒక దగ్గర ఎక్కడ పోయినా సరే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా పోయినప్పుడు అక్కడ నేను పోవాలనా అని అని అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా అది చాలా తప్పు అయితే ఒక ఒక విషయం జరిగింది మా ఊర్లో ఒక సందస్తులు ఉన్నప్పుడు ఒక ఉన్నప్పుడు ఒక ఉన్నప్పుడు ఒక విశ్వాసుల్లో వాళ్ళు చాలా పేదవాళ్ళు భయంకరమైన పేదవాళ్ళు అంటే వాళ్ళు చాలా ఒక విధం చెప్పాలంటే చాలా తక్కువ వాళ్ళు అందరికంటే అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రభు నమ్ముకొని ప్రభుని స్వీకరించిన తర్వాత వాళ్ళు ఇంట్లో ప్రార్థన మీటింగ్ పెట్టుకున్నప్పుడు కాబట్టి ఆ టైంలో ఏం జరిగింది వాళ్ళంతా భోజనాలకు ఏర్పాటు చేసింది ప్రేమతో కాబట్టి ఇక్కడ ఉన్న విశ్వాసంలో ఒక విశ్వాసం ఏమిటంటే నేను వాళ్ళ ఇంటి కూడా అన్నం తినాలన్నా వాళ్ళంతా భయంకరంగా ఉంటారు వాళ్ళు సరిగ్గా బట్టలే సరిగా అన్నమే వండుకోరు అసలు వాళ్ళంతా వాళ్ళ దగ్గర నీట్నెస్ ఏ చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దగ్గర పోకుండా నేను అక్కడ పోవాలని చెప్పేసి ఏదో చెప్తా ఉంటారు వాళ్ళకి అట్లాంటి పరిస్థితులు ఎదురైతే కదా ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకి ఎదురైంది అనుకో నువ్వు వాళ్ళని చూస్తున్నావా వాళ్ళ ఆత్మను చూస్తున్నావా వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా మనల్ని ఎట్లా సృష్టించిండో దేవుడు వాళ్ళు ఎట్ల సృష్టించిండు కాబట్టి అలాంటి వేస్తూ పోలేదా కుష్ఠరోగుల దగ్గర పోయిందా లేదా కుష్ఠరోగులు వెళ్ళిపోతున్నప్పుడు పారిపోతున్న ఏడుస్తూ పారిపోతున్నప్పుడు కూడా ఆయన వాళ్ళ దగ్గర పోయి మంచిగా వేసిండ స్వస్థపరిచిండు చూడండి కానీ వాళ్ళు ఆ రీతి పెంచుకుంటారు అనట్టు కాబట్టి అట్లా ఉండదు అట్లా ఉంటే మనం ఎట్లా వాళ్ళకి దేవుని వాక్యం చెప్పగలం అంటే చూడండి అంత ప్రభువు మనసు మనకు కలిగినట్టేనా ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి ఒక అవయవంలాగా మన ఒక ఒక భాగంలాగా ఉంటే ఒకదానికి కష్టం వస్తే మిగతా వాళ్ళని కష్టపడ కష్టం వచ్చినట్టే కదా అట్లా అర్థం చేసుకోవాలి అప్పుడే మనకు ఆ రీతిగా ఉన్నప్పుడే మనం ఇతరుల కోసం మనం శ్రమ అనుభవించగలం వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తాము వాళ్ళతో పాటు వాళ్ళు కలిగిన వాటి మనం కూడా ఒక ఒక భారం పంచుకుంటాం మనం కూడా మన శక్తి కొలది ప్రభు మనకిచ్చిన సామర్థ్యం కొలది కాబట్టి ఆ రీతికి ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇతర ఇతర వాళ్ళకి చాలా ఈజీగా ఉన్నది కాబట్టి మనం ఆ స్థితికి మనం ఎదగాల అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే అవి చెయ్యాలంత ప్రభు మన హెచ్చరిస్తున్నాడు కొన్ని వారాల నుంచి కాబట్టి మన సేవ దానికి సంబంధించిందే కాబట్టి మనం మనమే సంతోష పెట్టుకోవద్దు కాబట్టి శాస్త్రులు పరిశీలి ఆ రీతి అని కాబట్టి మనం ఆ రీతికి ఉండొద్దు చూడండి యాజకులు లేవీలు వాళ్ళంతా ఆ సమరుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అక్కడ ఒక యాజకుడు ఇచ్చిండు ఆ సమర ఒకడు ఎరుసే విడిచిపెట్టి ఎరుకో పట్టణం బయలుదేరిండు అంటే సమాధానం దేవుడి నుంచి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి శపితమైన పట్టణాన్ని బయలుదేరినప్పుడు మరి ఆ దొంగల చేత చెక్కబడినప్పుడు వారికి ఎవరు ఎవరు దాన్ని పరామర్శించాలా ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి ఆ లేవీడు ఆ యాజకుడు ఇద్దరు ఆ త్రవెండి ఇద్దరు వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయినప్పుడు ఒక సమరూడు వచ్చేసి ఆయన పట్టించుకొని ఆయన తీసుకొని తన వాహనం ఎక్కించుకొని ఆ పూటకాలం మీద వెళ్ళి వాడికి మంచిగా పరామర్శించి తర్వాత ముందు ఏం చేసిండడు ఫస్ట్ రొట్టె ద్రాక్ష రసం ఇచ్చింది ఇది ముఖ్యమైనది అన్నట్టు చూడండి ఫస్ట్ ఏం చేసిండ అక్కడ రొట్టె ద్రాక్ష రసం కాబట్టి రక్షణ సందేశం దేవుని సత్యము వాడు వాడికి చూపించండి వాడు చూపించిన వాళ్ళకి చూడండి రాక్షరసం అంటే దేవుని వాక్యానికి సాదృష్టం సంపూర్ణ సత్యం కదా కాబట్టి రొట్టెన్నప్పుడు ఆయన ఆహారం కదా జీవాహారానికి సాదృష్టం కదా కాబట్టి దేవుని ఆహారం పెట్టిండు చూడండి ఆయన ప్రభుకిచ్చిన సత్యాన్ని ఆయన ప్రకటించండు తర్వాత తీసుకెళ్ళిన హాస్పిటల్కి చూడండి ఇందాక మంది వ్యాక్పరేషన్ పత్ర చేస్తే ముందు వాడికి ఏ స్థితి కావాలి ఏది కావాలో అది ఇవ్వాలి కానీ ప్రార్థన చేసి వాడు వింటాడా కాబట్టి మనం ఆ రీతి ఉండడానికి వీలలేదన్నట్టు వాడు ద్రాక్ష ఒక రొట్టె ద్రాక్షరాసం ఇచ్చిండు వాడికి తీసి బాగు చేసి తీసేసి వాహనం ఎక్కించుకొని తర్వాత ఆయన తీసుకు ఆ పూటకాళ్ళు దగ్గర డబ్బులు ఇచ్చి మంచిగా చూసుకోమని చెప్పి చూడండి తన తనలో ఉన్నది ఆయన ఎందుకో తీసుకుపోతుంది రొట్టె ద్రాక్ష ఎక్కడికో కానీ ఆయన ఏం చేసి ఇది నాకు మా మా ఏం చేయాలి అనుకోలే అక్కడ ఆ సమరయుడు తర్వాత ఆయన ఆయన వేదన చూసి ఆ కష్టం ఆ బాధ చూసి వాడు కరోనా ప్రాంతం ఉంటే వాడికి ఇచ్చిండు ఆ రొట్టెని ద్రాక్షి అవి ఇచ్చి అలాంటి సేవనే కదా మనకి కాబట్టి వాళ్ళు చిక్కబడితే దుష్టలు చిక్కబడిన వాళ్ళకి మనం ఆ ఇచ్చిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతే వాడి చేస్తే మనం ఏం చేస్తున్నాం దారి చూసి వెళ్ళిపోయే స్థితి ఉండటానికి వీల్లేదు కాబట్టి మనం అట్లా అలాంటి సేవ మనం పరిగెత్తుకొని వచ్చినాం దేవుడు మనల్ని నడిపించాడు ఆయన సంకల్పం ప్రకారంగా కని ఆయన సంకల్పం ఆయన ప్రణాళిక చిత్తమేయండి ఏసు ప్రభు పోయిన దాన్ని వెతిక రక్షించడానికి ఏసు లోకానికి వచ్చింది అలాంటి అలాంటి మనసు కలిగిన మన ప్రభువు కలిసి బాబు ఆయన మనసు కలిగిన మనం కూడా అట్లనే ఉండాలి కదా ఆ రీతిగా మనం ఉండాలా అనే విషయం చెప్తుండం కాబట్టి ఏ రీతిగా అన్నప్పుడు ఒక వాక్యం చూసి నేను ముగించుకున్నాను పత్రికలో వ్యవహోన పత్రిక వ్యవహార పత్రికలో మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఒక విషయం ఒక వాక్యం ఉంది పదిహేడవ వచనంలో ఈ లోకపు జీవనోపాధి గలవారం అయ్యుండి ఈ లోకంలో మన జీవనం సాధించే కదా జీవనం సాగిస్తున్న వాళ్ళు అండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియో అంటే వాడికి ఏమి లేకున్నాడు చూచియో అతను ఎందు ఏ మాత్రం కనికరణం చూపని వాణి అందు దేవుని ప్రేమ ఎలాగ నిల్చును చూడండి ఈ లోకంలో మన జీవిస్తున్నప్పుడు తన సహోదరునికి లేమి అంటే వాడికి ఏమి లేకపోతే అతని అతని ఎడలో ఏమాత్రం కనికిరం చూపని వాడి దేవుని ప్రేమ ఎట్లా ఉండొచ్చు ఆయన మన మన పట్ల ఆయన కనికిరం చూపించిందా లేదా మన పట్ల ఆయన కృప చూపించండి మన ప్రభు కానీ ఆ కృప ఆ కనికరం మనం పొందుకున్నాం కాబట్టి మన ఇతరు మన సహోదరుల పట్ల కూడా మనం చూపించాలా అనేది దేవుని ప్రేమ చూడండి ఒక మనం ఏం చేస్తామంటే ఆ నన్ను క్షమించు ప్రవ్వా నన్ను నాకు కృప చూపించు ప్రవ్వా నన్ను క్షమించు ప్రవ అని ప్రార్థన చేస్తా ఉంటాం మనం దేవుడు క్షమిస్తాడు కానీ నీ పట్ల ఎవరన్నా నీ సహోదరులు ఎవరన్నా తిరుగుబడతా మీద నిందలేసి నేను తిరుగుబడతా చేస్తే నువ్వు వాళ్ళని ఏం చేస్తావు నువ్వు కూడా కాని నువ్వు క్షమించు క్షమించరు మంది మనసులు పెట్టుకొని అట్లనే ఉంటారు అది తప్పు కదా వాక్యం ప్రకారంగా నువ్వేమో క్షమాపణ కోరుకుంటూ ప్రవణ నేను క్షమించని ఇతరులు నువ్వు కూడా క్షమించాలి కదా క్షమించే కోణమో నీకు లేకపోతే నిన్నెందుకు ఆయన క్షమించాలా కాబట్టి మనం క్షమించంటే మనకు ఆయన క్షమాపణ మనకు అనుగ్రహించండి అందుకే వాక్యం ఎక్కడ ఉంది మీరు మీరు ఇతరులు క్షమిస్తే పరలోకములు తను మిమ్మల్ని క్షమిస్తానుంది అంటే దాన్ని అర్థం ఎట్లా అర్థం చేసుకుంటాం కాబట్టి ఇతరుల పట్ల కూడా మనం కనికీరం కలిసి సరే ఏం కాదు అని చెప్పేసి మనం వెళ్ళిపోతూనే ఉండాలి కానీ వాళ్ళ మనసులో మనం పెట్టుకుంటే దేవుని ప్రేమ ఎట్లా ఉంటుంది వాళ్ళు అదే అది ఎట్లా నీరు కింద చూడం చూడండి ఇందాక మనం చూసినా కదా ఫస్ట్ మొదటి దాంట్లో మీరు మొదటి నుంచి ఏమైనారో అది మీలో ఉండాల కాబట్టి ఆ వాక్యం ఉంటేనే ఇవన్నీ మనం చేయగలం వాక్యమే లేకుంటే మర్చిపోతాం అన్నట్టు కాబట్టి చూడండి ఏముందాగా చిన్నపిల్లలారా మాటతో నాలుకతోనూ కాక చూడండి మాట చెప్పేది కాదు నాలుగుతో చెప్పేది కాదంట కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించాలంట కాబట్టి ఒట్టి మాటలు చెప్పేటి వారు కాదంట మనం సో మనం చెప్తున్నాం కదా ఒట్టి మాటలు చెప్పి వాక్యం చెప్పి వెళ్ళిపో కాదు ఈ చెప్పిన వాక్యాన్ని మన మన జీవితంలో పాటించాల ఈ వాక్యం ప్రకారం మనం జీవించాలని ప్రయాస ఆరంభం చేస్తే దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు అలలియా కాబట్టి ఇక్కడ ఉంది నాలుకతో మాటతో వద్దంట నా మాట ఏంది నాలుక ఏంది చూడండి మాటతోనూ నాలకతోనూ కాక ఈ రెండులో కాక క్రియతో సత్యంతో ప్రేమించాలంట నువ్వులో క్రియ ఉండాలా తర్వాత సత్యం అంటే నిజంగా నిజమైన నిజంగా నువ్వు ప్రేమించాలా ఏదో చెప్పానని చెప్పి ఏదో వాళ్ళ వాళ్ళు చూస్తానని చెప్పి మనం అట్లా చేసేది కాదు నీ సత్యం అంటే నీళ్ళు ఎలాంటివి ఏం లేకుండా నువ్వు సంపూర్ణంగా ఆయన ప్రేమను చూపించాలా మనుషుల్ని అనే ప్రభు మనం చెప్తున్నాడు మహాప్రతిగా మహిన్నత సర్వోన్నతుడు జీవం కలిగిన దేవా జీవాధిపతి అయినా ఏ సైఎన్ అయినా నీకెంతో వందనాలు ప్రభావమైనా నీకే స్థుతులు స్తోత్రము ప్రభాతండి ఇదిగో ప్రభావం అయినా ఈ ఆన్లైన్ ప్రేరింగ్ మీటింగ్ ఉన్న తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభావం అయినా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రముల ప్రభాతం నా ప్రభావం అయినా తండ్రి ఇదిగో ప్రభానం అయినా భగవాన్ ఆయన మేము మొదటి నుండి ఏమి ఇరిగినవుతండి అది మా హృదయంలో ఉంచుకోమన్నవుతండి నాయన ఈ వాక్యం మొదటి నుండి మేము వింటున్నాం ప్రభాతం అండి ఆ వాక్యం మా హృదయంలో నాటుకోవాలా ఆ వాక్యమే మేము మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభాతం ఆ వాక్యం ప్రకారంగా మేము జీవించాలా ప్రవర్తించాలా ప్రభా తండ్రి అలాగే దేవుని మూలంగా పుట్టిన వాడేవాడు పాపం పాపం చేయడం వాక్యం ఉంది ప్రభా ఎందుకంటే వాళ్ళు వాక్యం ఉంటుంది కాబట్టి దుష్టుడు వాళ్ళని ముట్టడం వాక్యం ద్వారా మాట్లాడే ప్రభానైనా నీకెంతో వందనాలు ప్రభాతండ్రి అలాగే ప్రభాన్ మా సహోదరుడు లేమిలోను అలాగే అతని పట్ల మేము కనికరం నా తండ్రి మాలో ప్రేమ ఉండదని నువ్వు మాట్లాడే ప్రభాతండ్రి ప్రభా మేము మాటతోనూ నాలుగుతోనూ కాకుండా ప్రభా క్రియపూర్వకంగా మేము ప్రేమ చూపించాలా అట్టి భాగ్యమును అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభాన్ అయినా తండ్రి అలాగే ప్రభా తండ్రి ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో ప్రభా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా నా ప్రభా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ ప్రభానైనా ఇంకా ప్రభావైనా నీ స్వార్థ ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రకటించాలి ఇంకా పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలా ప్రభానైనా నా తండ్రి ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ఎవరైతే వింటున్నారో ప్రభావ వాళ్ళందరి జీవితంలో మీరు గొప్ప కార్యం చేయండి ప్రభానైనా అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా మీరే మహిమా ఘనతా ప్రభావంలో ఉందండి ప్రభా తండ్రి ప్రభా ఇంకా ప్రభానైనా అనేక ప్రాంతాల్లో ప్రభాని ఆయన నీ పేరైతే లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఆయన ఆయన ఈ లోకమంతట ప్రభానైనా ఈ సృష్టి అంతట ప్రభాని స్వార్థ ప్రకటించబడాలా ప్రభాన ఆయన అనేకులు సేవకులు లేవనెత్తండి ప్రభా తండ్రి అనేక ప్రాంతాల్లో సేవకులు లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన ప్రభాన ఆయన తండ్రి ఈ లోక శరీరం సంబంధమైన మేము జీవించకుండా ప్రభానయన ఆత్మీయంగా మేము బలపడాలా ప్రభాదిన ప్రభాన నీ వాక్యంలో మేము బలపడాలా దినదినం నీ వాక్యంలో మేము వదిలిలాలా ప్రభాతం అండి నా ప్రభా మా శత్రువులను కూడా మేము ప్రేమించాలా ప్రభాతం అండి ఇతరుల పట్ల కనికరము ప్రేమ జాలి దయ మేము చూపించాలా ప్రభావం మమ్మల్ని చెప్పేవారు మమ్మల్ని బాధ గురించి కూడా మేము ప్రయాసపడాలా వాళ్ళకు కూడా ప్రభాని అయినా వాక్యం చెప్పాలా ప్రభా నీ స్వార్థ వాళ్ళ జీవితాల్లో ప్రభానమైన ఇరుగు అలాగే ప్రభ తోటి సేవకులు అందరినీ మేము నా ప్రభానం అందరితో సమాధానంగా ఉండాలా ప్రభ అందరి వసతులు మేము తీర్చాలా ప్రభా అటు అటు కృపనాటి ధన్యతను దయచే నా ప్రభావ ఇదిగో ప్రభానైనా ఈ వైరస్ ప్రభావ మళ్ళీ విజృంభిస్తుంది ప్రభానమైనా ఈ వైరస్ ఎవరిని నా తండ్రి ముట్టకుండా ప్రభానమైన ప్రతి ఒక్కరిని ప్రభానమైనా మీ యొక్క ఆత్మలో ప్రభాణ నడిపించని ప్రభావం యొక్క ముద్రలో ముద్రించుకోండి ప్రభావమైనా ఎవరైతే ప్రభావ ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారో ప్రభానం అయినా తండ్రి వాళ్ళు ఎవరికి ప్రభానమైన ఈ కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావ వాళ్ళ యొక్క బాడీలో ప్రవహించి ఎలాంటి హాని చేయడానికి వీల్లేదు ప్రభానైనా తండ్రి వాళ్ళందరూ ప్రభానమైన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని కూడా ప్రభానైనా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా ప్రభావ వాళ్ళ సంపూర్ణంగా మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి అలాగే ప్రభా ఈ వైరస్ బారిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రభావాలు అందరూ ప్రభా సంపూర్ణంగా స్వస్థ పొందాలా ప్రభాతం నా ప్రభా ఇంకా ప్రభా అనేకులు రక్షణ పొందాలా మారుమనిస్ పొందాలా ప్రభాతండ్రి అలాగే నాయన ఎస్ఐఆ ప్రభా నా తండ్రి ఎవరైతే ప్రభావం అయినా ఈ కోవిడ్ టైంలో ప్రభావం అయినా సర్వం కోల్పోయారో ప్రభావం అయినా ఉపాధి కోల్పోయిన ఉన్నారు ప్రభా ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ప్రభానం అలాగే బిజినెస్ లో ప్రభావం అయినా వ్యక్తిగతంగా ప్రభావమైనా చాలా మంది ప్రభావం అయినా సర్వం కోల్పోయారు ప్రభానైనా వాళ్ళందరికీ తిరిగి ప్రభా నాయన వాళ్ళు కోల్పోయింది ఏదైతే ఉద్యోగం అయినా కానీ ఏదైనా ప్రభావం సమస్య ఏదైనా కానీ ప్రభా మీరు వాటిలో విజయాన్ని దయచేయండి ప్రభా తిరిగి ప్రభావాలకి మళ్ళీ మీరు మీ యొక్క రెక్కల కింద పత్తి అవస్థలు తీర్చండి ప్రభా నాయన మీరు వాకిందారా మాట్లాడినందుకు మీకు వందనాల కృతజ్ఞతలు ప్రభా మీకే స్థుతులు స్తోత్రముల ప్రభా నాయన తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావం మీకే అర్పించుకుంటూ నజరేడని ఏసు క్రీస్తు పరిషత్ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ పరిశుద్ధ ప్రేమల దేవా కృపల తండ్రి దేవా యేసూ ప్రభా నీకు లెక్కలేని బదనాలు ప్రభావ కృతజ్ఞత స్తోత హలలియ ప్రభా దేవాసూ ప్రభావ మరి వాక్యం చేత మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలనైనా దేవా ఏసూ ప్రభా మరి నీ వాక్యం ఏ విధంగా అయితే సెలవిస్తుందోనైనా ఆ విధంగా మేము నడుచుకోవాలి ప్రభావ దేవా ఏసు ప్రభావ మా ప్రధానంలో ఎప్పటికీ ప్రభా మీరు నివసిస్తానే ఉండండి ప్రభా నీకే స్తవుతుందైనా నీకే వందననాలైనా దేవా ఏసూ ప్రభావ మరి వాక్యం చేత ప్రభావ మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు లెక్కలేని దేవా ఏసు ప్రభా ఈ యొక్క వాక్యలు ప్రభా నీరు కట్టి పలింపచ్చని ప్రభ ఏసు ప్రభ మేము ప్రభా ఫలించ తీగలుగా ఉండాలి ప్రభా అభివృద్ధి పొందాల ఆత్మీయంగా ప్రభావ పశుద్ధమైన సర్వశక్తి మధురానికి వదనాలు దేవాయేసు ప్రభ మరి అదేవిధంగా ప్రభు మరి ఈ లోకంలో ప్రభా ఈ యొక్క తీగల నుంచి ప్రభా మీరు మమ్మల్ని కాపాడినందుకు నీకు లెక్కలేని వదనాలు ప్రభా ఆ యొక్క వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభావ మీరు మమ్మల్ని తప్పించంతుంది దేవాయేస ప్రభ మరి ఎంతో మంది ప్రభ మరి జాబ్స్ లేకుండా ప్రభా ఉన్నారు ప్రభా వారికి జాబ్స్ అనుగ్రహించండి ప్రభావ ఏసు ప్రభా మరి సంతానం లేని వారికి ప్రభా ఏసూకృష్ణ నామంలో సంతానం దయచేయడం ప్రభా మరి మ్యారేజెస్ జరిగిన వారికి ప్రభా ఏసుకృష్ణ నామంలో ప్రభా వారికి మ్యారేజెస్ జరగాలనైనా దేవా ఏసు ప్రభ ఉండదు ప్రభా ఏసు సమయం ఉన్నప్పుడు ప్రభా నీ యొక్క భయపతి చదవాలని యొక్క ప్రాధ జీవితంలో కలిగి ఉండాలనైనా దేవా ఏసు ప్రభా అన్యులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా యొక్క సత్యమైన సువార్త అందబడాలా ప్రభా మోసిపులు నుంచి ప్రభావ ప్రతి ఒక్క బిడెం ప్రభ యేసుకృష్ణ విడుదల దయచేయం ప్రభా నీ యొక్క సతమైన సువాత విని దాని ప్రకారం నడుచుకుని బిడ్డలుగా తయారు చేసిన ప్రభావ దేవా ఏసు ప్రభా అంతరంగమైన కృష్ణ ఆ యొక్క కళ్ళు ఆ యొక్క చోళం ప్రభా ఏసు కృష్ణ నామంలో నీకే స్తౌతం నీకెవ్వాలని దేవా ఏసు ప్రభా మరి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి ఏసు ప్రభా మరి మేము శత్రువులను ప్రేమించాలి ప్రభా ఇతర పట్ల ప్రభావ మేము మేలు చేసే ఉండాలి ప్రభా ఏసు ప్రభావ మమ్మల్ని ఎవరైతే కిర్పిస్తారో ప్రభా అలాంటి వారికి మేము దీవించే ఉండాలని అయినా ఏసు ప్రభా మరి యొక్క వాక్య ప్రభావ మా జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా దేవా ఏచు మేము ఏది కూడా తప్పిపోకుండా ఉంటాకు మీరు మాకు సహనం దాండి ప్రభా ఏచు ప్రభా మరి మీరే మాకు కాపరి కాబట్టి ప్రభా మమ్మల్ని సరి అయిన మార్గంలోకి నడిపించిన దిగులో నువ్వైన వందనాలైనా పశుధిరమైన సర్వశక్తి మంత్రానికి వందనాలు దేవా ఏచు గురమైన మర్మాలు మాకు వెళ్ళిపోని ప్రభావ మాకు తెలియచ్చని ప్రభావ ఇంకా లోచలోకి మమ్మల్ని నడిపించిన ప్రభా ఇంకా నీకు వదనాలైనా దేవాయేచు ప్రభాన్ని యొక్క అజ్ఞ అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభా ఏసు ప్రభా మరి నువ్వు అన్నో ప్రభా నీ నామంలో ఏది అడిగినా అది మీరు అనుగ్రహిస్తున్నానని అన్నో ప్రభా ఏసు ప్రభా మరి మేము అడిగింది విషయంలో ప్రభా మరి ప్రతి ఒక్క బిడగడు ప్రభా ఏసుకృష్ణ నామంలో మార మంచి పొందాలా రక్షింపబడాలి ప్రభా పరిశుద్ధాత్మ చేత నింపబడాలా ప్రభా మరి మీరే సహాయం చేస్తున్నని మరి ప్రతి ఒక్క ప్రార్థనాంశం కూడా ప్రభా నీ యొక్క పాదస్ అనేది కడపెట్టాం ప్రభా మీరే గొప్ప విజయం అనుగ్రహిస్తుందని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి కలిసి ప్రభావ పరిశుధర గొప్పదేవ వేసు ప్రభా మీకు వంద నాలుగు ప్రభా ఏస్తు నామం వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని మీరు నీరు ఫలింపు దండి మా హృదయాలలో ప్రభా ఈమ్మంలో ప్రభావ మేము హృదయంలో పెట్టుకోవాలి ప్రభా మీరు మాట్లాడిన వాక్యం చేత మీకు వంద నాలుగించండి ప్రభా గొప్పదేవ పరిశుధర మీటితో కలిన వంద నాలుదేవ మీరు అక్కడ అతి సమీపంలో అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా ప్రతి ఒక్కరికి ఆత్మాభిషేకం అగ్ని అభిషేకాన్ని మీరు దయించేయండి ప్రభా దేవ మీకు ఎంతో పేర్ల వందనాలు ముఖ్యంగా రచ యొక్క వైరస్ నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాల ప్రభా దేవాది కాపాడుపడ్డానికి ఒక రీజన్ ఉంది ప్రభా అది మేము మా ఉదయముల ప్రభ రోజు దానికి జ్ఞాపకం చేసుకొని దేవ ముందుకు నడవాలా మీ సేవ మహిమార్థమై ప్రభావం మీ మహిమార్థమై దేవా సహాయం ఉపయోగించండి ప్రభావించండి ప్రభావాలి ప్రొటెక్ చేయండి యొక్క కృప చూపించండి ప్రభావ ఎవరికి కూడా వైరస్ ఒక కుండం మీ యొక్క కృపా కనికరం దయచేయండి ప్రభా వాళ్ళందరూ విడుదల పొందాలా ప్రభా రక్షణ మార్గములకి నడవాలా ప్రభ గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి దయగల తండ్రి కృపగల రాజ్యాంగ వంద ప్రభా ప్రతి ఒక్కరు ఒకరితో జీవితం దయచేయండి ప్రభా ఉంగని మోకాలు ఏసుక్రీస్తు నామంలో ఉంగాల ప్రభా మీ నామం మహిమ పరచాలా ప్రభావ ఏస ప్రతి ఒక్కరికి ప్రభా మీ మీరు దయచేసి ముందుకు నడిపించండి ప్రభా ఏస మీ యొక్క కులపల మీ యొక్క కనికరముల దేవ చేసుకోండి ప్రభా మీ యొక్క ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభా దేవ మీకు ఎంతో వేలాది అందన ప్రభా ప్రతి ఒక్క ఆత్మని మీ రక్షణ మార్గంలోకి నడిపించి వేరే మహిం పొందమని ఏసు నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రార్థించండి విజయబేర్ ఉన్నారా స్తోత్రం ప్రభా పరిశుద్ధురా ఏసయ్యా మీకు వదనాలైనా ఏసయ్యా ఈ యొక్క తిని కలిసిన కాలం అంతా బాల సురేష్లకి కాపాడేందుకు మీకు ఎంత వదనాలు ప్రభా ఈ మధ్య కాలంలో ప్రభా మీరు మా అతను మీకు ఎంత వదనాలైనా మీకు రూపాలు మారు సర్మార్ జ్ఞాపకం తీసుకొని నడిపించుకొని ప్రార్థిస్తున్నాం చివరి కొరకు తిరుమలు ఎవరికు సాణాలు కలిగి జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఉంటున్న శ్రమల కాలంలో ఏ రీతిగా మీ కొరకు అంగీకారంగా జీవించాలనో మీరే మాకు మార్గం దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభ దేని చింతించకుండా అనుమానించకుండా భయపడకుండా ధైర్యంగా మీ కొరకు సమర్పించుకొని ముందు పోలాగా సహాయపడాలండి మీ అనేకులకు తిరుమలు మేము ఆదరకాలంగా ఉండేలాగా తండ్రి అవున ప్రభా పట్ల కరికరి చూపించాల విధాల పట్ల తిరుమల ఆదరణ దయచేళ్ళ ప్రభావ ఉన్న తిరుమలి తల్లిదండ్రులు లేని వారిని మేము ఆదరించాలా ప్రభా ఓ ప్రభా మీరే సహాయకులు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా వారికి సహాయకులు మీ యొక్క ప్రేమను వ్యక్తపరచంలో మీరే మహిమ నుంచి మీకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ఇదే నమంతం మీ యొక్క సాక్ష నడిపించండి వైరస్ బారిన పన్న ఆదరించండి ప్రభ ప్రతి ఒక్కరిని యొక్క సేవల నుంచి బయటకు తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం మీకు సమర్పించుకొని సేవ చేసి బిడ్డలుగా తయారు చేయండి మీ సాక్షేత నడిపించే సురక్షితంగా చేర్చమని సర్వకృపా నిధి అభిదేవ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు జీవనంగా చెప్తాయి గృహదేవీ ప్రభావైనా అద్భుతాలు ఆశ్చర్య కార్యములను ఇవ్వడం నమ్మదగినది ఇవ్వడం అంటే మధ్యాహ్న కాల సమయం వరకు మమ్మల్ని తోడుకని వచ్చినందుకు మీకు వందనాలు ప్రభ ఆయన నాకు తిరిగి అవకాశమును తండ్రి ప్రభ ఈ భాగ్యమును ఇచ్చినందుకు వందనాలు ప్రభా నాయన నన్ను జ్ఞాపకం వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ఇతబడిన వాక్యం హృదయాలు ఫలించి నీరు కట్టినట్లు సాయం సమాధానం ఆయన గడిచిన కాలం తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినారు ప్రభ వీటన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభా రోగాలు ఏమి కష్టాలేమి తండ్రి ప్రభా ఆర్థిక సమస్యలు ఏమి తండ్రి మీరు కృప చూపుచ్చు నాయన మమ్మల్ని ప్రోత్సహించు మీరు దేవుడు అని తండ్రి ప్రతి దినాం తండ్రి ఎక్కడ నీనా ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్య నేను అని తండ్రి మీకు వందనాలు కురవ నాయన ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థానముకు ఎదుగుటకు మాకు సహాయం చేయండి కుడి ఎడములకు కొట్రీలకు తండ్రి ప్రభావం అనేకులకు సంతో రాకడను గుర్చిన ఆసక్తి తండ్రి ప్రభనైనా సత్యమును తండ్రి ప్రభ వెలికే వారంగా ఉండినట్లు సాయం చేయండి రాకడకు మేము సిద్ధపడే అనేకుల్ని సిద్ధపరిచే వారంగా ఉండినట్లు చేయండి బలపరచండి ఆయన ఈ సయం ఎదుట మాధురిక రకంగా జీవించాను ప్రభ శక్తిని దయచేయండి అపవాదని ఎదురించుటకు మాకు కావలసిన పరిశుద్ధాత్మ అభిషేకమును శక్తిని దయచేయండి ప్రభా మేము ఎదుర్కొనవలసినటువంటి ప్రతి విధమైన కీడులను నాయన శ్రమలను వాటిని అన్నిటినీ మీ చేతులు తప్పాలను మమ్మల్ని నడిపించమని మా సమాధానమును సంతోషమును దయచేసి నింపుమని ఎల్లప్పుడూ మీ నామని హెచ్చించే కృపను మాకు అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు ఈ కుమారుడు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండిగాక ఆ మెయిన్